కీర్తన సంఖ్య నాలుగు వందల పారవేసిన పుల్లాకు బండి కల్లై మించినట్లు కోరి నీ ముద్రలు మోచి కొండగుంటినిదివో మూడు గుణములలోన మునిగేటివాడగాన పోడిమి నాకొక బుద్ధి పుట్టదెందును నేడు నీ శరణమనే నిశ్చయమిితిగాన వాడిమి నిన్నిటానే పావనమైతినిదివో పంచభూతాల తనువు పాటించి మోచితిగాన పంచేంద్రియ వికారాలు పాయవు నాకు ఎంచగ నీ దాస్యము నాకీనామిితిగాన పంచల నా పుట్టుగు సఫలమాయనిదివో తగిలి ఇన్నిటికి స్వతంత్రుడనేగానుగాన జిగి నిన్ను నిరిగి పూజించలేను నగుతా శ్రీవేంకటేశండుదుగాన పగటున నిన్ను నమ్మి బ్రతికి తినిదివో